కేమైనా ఆయస్కరం ఉంటే చూపించండి అది ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీకు అనికరం మేము పొందాలా అయినా తీర్చే గొప్ప నైనా కుసు మా ప్రాంతానికి అక్కడ మేము బయలుదేరుతుండగా మీ యొక్క దూతల కాపులు చేసి నడిపించండి ప్రభావ అనేక పర్యాయాలు ప్రభ మీరే మమ్మల్ని ధైర్యపరుస్తున్న నడిపించినారు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 డంధకారములో మేం నడిచిన వేళలలో కంటి పాపవలె మమ్మూ కొనుకాక కాపాడును కంటి పాపవలెమమ్ము కొనుకాక కాపాడును ప్రభువైనసునకు జీవితమంతా పాడుదం ప్రభువైనసునకు జీవితమంతా పాడుదాం జడియను బెదరను నాయసునతో నుండగా నా బెదరను నాయసునాతో నుండగా మరణపు లోయలలో మేం నడచిన వేళలలో మరణాపు లోయలలో మేము నడచిన వేళలలో నీ దూడ్డు కర్రాయు దండము ఆదరించును నీ దూడ్డు కర్రాయూ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 his prayer challenge of his prayer is written ante ent ekkada ardam ayani ayanni manlaanti vaade ainaa goda ayani jeevitulo unna prarthana ayana prarthana chesthe varsham vachindi ayana prarthana chesthe varsham aagipoyindi neena prarthana ee roju idho a kinda bhagamalo ganna manusthe okadu a enje em cheptun em chep padthundi ikkada a if anyone err from the truth satyam nunchi thapi poyina daala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 of prayer is being used absolutely. That is why you are using the word for prayer. How is it? If you are not doing the word for prayer, then you will not do the word for prayer. Both things are there. If you are not doing the word for prayer, then you will not do the word for prayer.